అర్థం నా నో నో అంటే అభావం అర్థం సపోజ్ డీ హ్యావ్ సాల్ట్ అన్నారనుకోండి అంటే నో సాల్ట్ సమాధానం చెప్పాడు అనుకోండి దాని అర్థం ఏంటి సాల్ట్ లేదు అంటే అభావం యాజ్ ఫార్ ఎస్ సాల్ట్ ఈస్ కన్సర్న్ అభావము నాన్ ఎగ్జిస్టెన్స్ అది దానికి అర్థం నో సాల్ట్ అవునా సో వీడు ప్రయాణానికి వెళ్ళాలనుకున్నాడు ఎలా వెళ్తాడు ప్రయాణానికి అంటే అనశ్వేన విచ్చాను अंटेमी अर्थ ना अश्व्रे भय अनाश्व प्रयाणमस् प्रयाण साधन कावाली गुर्रम पे ना अश्व अनाश्व अश्व अर्थम अभाव काफरेंट अर्थ भिन्नम्व गा అశ్వభిన్నేన గచ్చా అశ్వము కంటే భిన్నమైన మరి యొక్క సాధనముతో ప్రయాణ సాధనముతో వెళ్తున్నాను కలగట్టారండి రైతులో వెళ్ళట్లేదు అని చెప్పినట్టు ఇక్కడ నిగేషన్కి అర్థం అసలే వెళ్ళట్లేదనో అదే ప్రయాణం లేదనో తిన్నా అనర్థం అలాగే అవ్యక్త అవ్యక్త అంటే వ్యక్త భిన్నం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 ఇది ఒక సత్యం ఈ సత్యాన్ని గుర్తించాలి కాబట్టి ఈ ఆత్మస్వరూపము ఇది వ్యక్త విలక్షణమైనది ఏదైతే అభివ్యక్తమవుతోందో దానికంటే విలక్షణమైనది ఏమిటి అభివ్యక్తమవుతోంది చూడండి ఏమిటి అభివ్యక్తమవుతోందంటే ఇప్పుడు కూడా అభివ్యక్తమవము అంటే ప్రకటమవటం ఎక్స్ప్రెస్ ప్రకటమవటం ప్రకటమవటం ఏమిటవుతోంది అంటే ఇదిగో పువ్వు ప్రకటమవుతోంది అని చెప్పకూడదు पुष्प्ञा प्रकटम होता ज्ञानात्मक उवु उ पुष्पू कल अर्थमेटे पुष्प ज्ञापन पुष्प्ञा पुव्न पुव् चूसी अभी ज्ञा रूप अभवा अंत कद्ञाप अभवा वे पुष्पू उदी अब अब अभिव्यक्तमी व्यक्तमी पुष्प का अर्थम पुष्प दी आर्गनजा सिस्टमेटिग एला मन ईने व्यक्तम ईदी ई ज्ञा की व्यक्त शब्द ज्ञामु रसज्ञ स्पर्श ज्ञा रूप ज्ञा रस ज्ञा गश रूप रसगंधा व्यक्तमुने के कैटगरी पड़ता है क्या स्पष्ट प्रकटम तरवा मन उ फीलिंग अभी व्यक्तमूने कैटगरी पड़ता है फीलिंग अंत काम क्रोधाद ద మైత్రి మొదలైనవి ఆల్ ఇమోషన్స్ ఇవన్నీ వ్యక్తమూనే కేటగిరీలో పడతాయి అదొకటి తర్వాత ఆల్ థాట్స్ థాట్స్ అంటే నాలెడ్జ్ బేస్డ్ థాట్స్ అండర్స్టాండింగ్ బేస్డ్ థాట్స్ చిన్నవి కూడా రెండు రోజులు ఎంత టూ ఇంటూ టూ ఎంత నాలుగు దట్ ఈ సరళమైన ఇమోషన్ అయితే కాదు కదా చాలా సింపుల్ గా ఉన్నా కూడా జ్ఞానమే నిత్య కూర్చో జ్ఞానమే ఇవే ఇది పుస్తకమో ఇది ఫోటో ఇది మొత్తానికి ఇవన్నీ ఇమోషన్స్ ఏం కాదు కదండి నాలెడ్జ్ అయితే నాలెడ్జ్ అంటే మళ్ళీ ఈ ఐదు కేటగిరీల్లో వేసే నాలెడ్జ్ ఇది ఈ ఐదు ఏది శబ్ద స్పర్శ దానికంటే భిన్నమైంది ఎలాగా రెండు పదిహేడో యొక్క వచ్చా మీకు అది అది జ్ఞానం ఇంటలెక్షన్ ఇంటలక్షన్ అంటారు ది ఫంక్షన్ ఆఫ్ ది ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ బుద్ధి శక్తి తోటి చేసే వ్యాపారాలన్నీ కూడా అది తెలుసుకుంటూ ఉండటం ఫంక్షన్ వ్యాపారం అంటే ఫంక్షన్ సో ఆల్ ఇంటలెక్షన్ దట్ ఈస్ వ్యక్తము తర్వాత ఇంకొకటి కలిపితే అక్కడికి వ్యక్తం పూర్తవుతుంది అదేమిటంటే నేను అనేది ఈ నేను అనేది దాన్ని ఇమోషన్ లో భాగంగా వేసుకోవచ్చు లేకపోతే ఇంటరాక్షన్ లో భాగంగా వేసుకోవచ్చు పోనీ దాన్ని ఒక్కదాన్ని సెపరేట్ గా కూర్చోబెట్టండి నష్టం అహంకారం నేను ఇగో ఇదంతా జగత్తు దీంట్లోనే ఉంది ఈ వ్యక్తంలో ఇగో ఈ వ్యక్తం ఉన్నదే ఈ వ్యక్తము కంటే విలక్షణమైనది ఆత్మ్యక్త్యక్త అదే ఆత్మ ఎందుకు వ్యక్తం కంటే విలక్షణమైన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వ్యక్త ఈ వ్యక్తము దాని నుంచి పుట్టింది కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని అన్వేషణ చేసే పద్ధతి ఎలాగంటే భగవాన్ అవర్షణివారు చిన్మత మధ్యత వారు సో దాన్ని అన్వేషించు అయితే దాంట్లో విలీనమై కూర్చో అని ఎలాగ అన్వేషించడం ఎలాగంటే అన్వేషించటం చెప్తాను చూడండి ఇది పువ్వు చాలా బాగుంది వెరీ వైట్ అంటే స్మెల్స్ వెరీ నైస్ ఇది ఒక పద్ధతి దీని పేరు దీని పేరే సంసారము అని ఆ వ్యక్తంలో మనం ముందుకు వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇంకొక పద్ధతి ఎలాగంటే ఈ పువ్వును చూస్తుండగానే ఓ పువ్వును చూస్తున్నాను కదా ఈ పుష్ప జ్ఞానము ఎక్కడ ఆవి ఆవిర్భవించింది ఈ ప్రశ్న ఎలా ఉండడం చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే నాకే ఇప్పుడు వెంటనే అనుభవానికి వచ్చేస్తాము అయితే ఈ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము కొంచెం గట్ మై పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది పుష్ప జ్ఞానము కనించే రాలేదు కదా సందేహ ఫ్రం విజన్ హృదయస్థానం నుంచి వస్తుంది నా ప్రశ్న అక్కడ ఏదో ఉందా సో దృశ్యం మీద పూర్తి దృష్టి పెట్టారనుకోండి దృష్టి మీద దృష్టి ఉండదు దృష్టి అంటే చూపు చూడబడీదాన్నే చూస్తూ కూర్చుంటే చూడబడీదాన్ని ఎలాగో చూస్తూనే ఉన్నారు అధ్యయత మీద చూడబడిదని చూడబడిది చూశారు చాలు ఎనఫ్ హావ్ సీన్ ఆ చూపును చూడండి చూపు ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది దీంతో పుష్పాన్ని చూస్తున్నాం పుస్తకాన్ని చూస్తున్నాం జగత్తును చూస్తున్నాం ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చింది చక్షుషక్షు ఈ చక్షుషక్షు అంటే చిత్రం ఏంటంటే మీరు ఆలోచించండి కన్నుంది ఈ కన్నుకు ఎదురకుండా ఉన్నది ఈ పుష్పజ్ఞానం వ్యక్తం దాంట్లో ఏదో సమస్య లేదు కానీ నేను ఎప్పుడైతే పుష్పజ్ఞానం కాదండి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 కంటి చూపు ఎక్కడి నుంచి వచ్చింది అని అలా పరికిస్తే అంటే ఇప్పుడు పుష్పం కేసు చూస్తుంటే ఇలా చూస్తుంది ఈ చూపు నుంచి వస్తుందంటే పుష్పం ఎక్కడే ఉండదు అలా అలా ఇలా చూస్తాను అలా పరికించినప్పుడు వెంటనే చెప్తున్నా ఏంటంటే యూ గెట్ మెర్జిడ్ ఇన్ ఇట్ యు గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఆ కనెక్షన్ వచ్చేస్తుంది కానీ దేనితో కనెక్షన్ వచ్చిందో అదే కొంచెం చెప్పండి అంటే ఏం చెప్తారు దానికి ఇట్ ఈస్ యూ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 ఏ ప్రమాణమునకు ఏ ప్రమాణము చేత వ్యక్తీకరించబడదు అంటే ప్రకటము చేయబడదు ప్రత్యక్ష ప్రమాణం ఉంది సో ఈ అవ్యక్తము అంటే చూపు వెనకాల ఉండే చూపుని నేను పువ్వుని చూసినట్టుగా చూడగలుగుతానా చూపు వెనక్కలు ఉండే చూపుని పువ్వు గురించి ఆలోచించినట్లుగా మనస్సుతో ఆలోచించగలుగుతానా చూపు వెనక్కలున్న చూపుని పువ్వు గురించి వ్యాసం రాసినట్టుగా పువ్వు గురించి ఓ పారాగ్రాఫ్ రాయగలుగుతావు కదా నాలుగు వాక్యాలు రాయగలుగుతాం కదా మళ్ళీ పువ్వు గురించి ఒక వ్యాసము నువ్వు రాయుము ఐదు మార్కులు అంటే ఏవో నాలుగు మార్కులు కదా ఆ రకంగా ఆ చూపు వెనక్కాలన్న చూపు గురించి రాయడానికి అవ్యక్తం అంటే శబ్దము కూడా ప్రవేశించలేదు అక్కడికి నిషేధ రూపంగా శబ్దం ప్రవేశిస్తుంది శబ్దం అసలే ప్రవేశించకపోతే ఇంక పాఠం లేదు చెప్పివాళ్ళడు విని వాళ్ళడు నిషేధ రూపంగా ఏది ఆత్మ కాదో చెప్పటం ద్వారా శబ్దం ప్రవేశిస్తుంది కాబట్టి అది అవ్యక్తోయం అవ్యక్తం కనుకనే అచించ్యోయం కాబట్టి బుద్ధిశక్తితో దానిని మీరు కొలవలేరు దాన్ని మెడన్ చేయలేరు ఇప్పుడు బుద్ధితో మీరు బ్రహ్మను తెలుసుకున్నారనుకోండి ఇప్పుడు బుద్ధితోటి ఫిజిక్స్ తెలుసుకున్నారనుకోండి ఫిజిక్స్ గొప్ప బుద్ధి గొప్ప బుద్ధి గొప్ప అది బుద్ధి ఏం చేస్తుందంటే ఫిజిక్స్ తెలుసుకుంటుంది కొత్త ఫిజిక్స్ కూడా సృష్టించగలుగుతుంది బుద్ధి అది పుట్టడమే బుద్ధి నుంచి పుట్టింది ఫిజిక్స్ ఇంకోటి బుద్ధి నుంచి పుట్టింది నా బుద్ధితో నేను తెలుసుకున్నాను ఇంకో కొత్త ఫిజిక్స్ నేను సృష్టించగలుగుతాను కాబట్టి బుద్ధి గొప్ప ఫిజిక్స్ కంటే సపోజ్ బ్రహ్మం తెలుసుకున్నారనుకోండి బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని నాకు బ్రహ్మ తెలుసు సపోజ్ నేను ఒక పేరు పెట్టుకున్నాను అనుకోండి బ్రహ్మ జ్ఞాని స్వామి స్వా అని పేరు పెట్టుకున్నాను అనుకోండి బ్రహ్మ మీరు ఆలోచించి చూడండి బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ నన్ను స్వామి టీవీ అంటూ ఈజీగా ఉంటుందని సో బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ అన్నారనుకోండి మీకు ఆ పేరు వినగానే మీకు ఏమనిపిస్తోంది స్వామి టీవీ గొప్పవాడు అనిపిస్తోందా బ్రహ్మ గొప్పవాడు అనిపిస్తుందా మీకు ఎలా ఉన్నా హవిత్ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ జాతర బ్రహ్మజ్ఞాని స్వామి టీవీ హవిత్ సాంగ్స్ బ్రహ్మ గొప్పదని సౌండ్ అవుతుందా టీవీ గొప్ప సౌండ్ టీవీ గొప్పవాడని సౌండ్ వస్తుందా మీకు హవిత్ సాంగ్స్ స్వామి టీవీ గొప్పవాడండి బ్రహ్మ కవి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 ఎందుకంటే బ్రహ్మజ్ఞానిగా వ్యక్తి మిగిలి ఉంటే బ్రహ్మజ్ఞానం లేదా వ్యక్తి లేకుంటేనే బ్రహ్మజ్ఞానం కాబట్టి ది సాల్ట్ ఆ రామకృష్ణ బ్రహ్మహంసర్ ఇది ఈ ఉప్పుతో చేసిన బొమ్మ ఉప్పు బొమ్మ ఉప్పుతో బొమ్మ చే ఉప్పు కృష్ణం ఇలా అడ్జస్ట్ చేసిన తనకు బొమ్మ చేశారు ఓ మనిషి బొమ్మ చేశారు ఈ ఉప్పు బొమ్మ సముద్రంలోపల ప్రవేశించి మునక వేసి ఎంతలోతుందో చూసి పైకొచ్చి సముద్రం ఓతింటుంది అని చెప్పగలదా ఉపహోమాస్తి కోహమ కాదు ఉపోహమా చెప్పాలి ఆ బాట చెప్పలేదు ఎందుకని ఒక చెప్దామనే లోపం అనుకుంటుంది అలా మునక వేసేపటికి ఏమవుతుంది సముద్రం అనిపోతుంది ఇంకా మళ్ళీ సముద్రం నుంచి బయటకు వచ్చేందుకు అక్కడ లేదు అది ఆ విధంగా సో అవ్యక్తో అచింత్యోయం కాబట్టి బుద్ధికి గోచరము కాదు ప్రపంచంలో సకల శాస్త్రములు బుద్ధికి గోచరం అవ్వచ్చు కానీ ఆత్మతత్వము బుద్ధిలో విషయం కాదు అధికార యోయము కాబట్టి ఇంట్లో రహస్యం ఏంటంటే ఓ పుస్తకం ఒకటి ఉండదు పెద్ద ఫిలాసఫర్ మహాత్మ ద బాండేజ్ ఆఫ్ ది నోన్ ఫ్రీడమ్ ఆఫ్ ది అన్నోన్ అని ఇలాగనమాట బీ ఫ్రీ ఫ్రమ్ ది నోన్ సో సో అవ్యక్తముని మీరు పట్టుకుంటే మీకు సంసారం నుంచి నివృత్తి లభిస్తుంది వ్యక్తాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే ఏమి లాభం ఇది చాలా కఠినమైన విషయం ఎందుకంటే మనస్సుకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది వ్యక్తంలో కంఫర్టబుల్గా ఉంటుంది వ్యక్తంలో సఫర్ ఉంటుంది అయినా వ్యక్తాన్నే పట్టుకుని వేలాడుతుంది మనస్సు వ్యక్తంలో ఇబ్బంది పడుతూనే వ్యక్తాన్ని పట్టుకుని వెళ్లాడుకో మనం ఎలా ఉంటామంటే సంసారంలో ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో ఒక వ్యవహారంలో తలదూర్చి ఇబ్బంది పడుతూ ఉంటాం ఓకే నీకు దాంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు దాంతో దుఃఖం అనుభవానికి వస్తున్నప్పుడు వై నాట్ లీవ్ ఇట్ బిహైండ్ హీ కెనాట్ అది ఆసక్తి అంటే అలాగే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి సరే బాబు ఓ దగ్గర పెట్టి ఇంక దెబ్బలాటొద్దు నీకు నువ్వు పట్టుకుపో నా వేరే నువ్వు And he can stop it and be free? No. He continues with it and he suffers from it. Manavaswava love. So, manashu, he vyaktani vithukutu nnamta sevu vyaktanlo Tantalu parutam namta kaalamu Dhaniki satsyamu darakadu, samsaramu nivuruttamu kaalamu Avyaktani ni aswajinche praetna injehya So, vyakti tanaswaroopanlo unna avyaktamunu పట్టుకునే ప్రయత్నం చేయాలి అవ్యక్తాన్ని ఆరాధించటం మొదలు పెట్టాలి అలా అలా బోధిస్తారండి ఇప్పుడు మీరు వ్యక్తము గురించి మీరు చింత చేయొద్దండి ఈ ద్వైతులు ఏవేవో చెప్తూ ఉంటారు నిర్గుణం వేస్టు సగుణం ఏదో చెప్తారు అదేదో స్థూలంగా ఆలోచించే వాళ్ళకి మార్కెట్ ప్లేస్ లో ఇట్ సౌండ్ నాయస్ బట్ దట్ ఈస్ నాట్ ది ట్రూత్ ది ట్రూత్ ఈస్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 yoga means bending the outer to the inner that is yoga bending the inner to the outer is samsara ka badhi vyaktanni reject the vyakta learn to reject the vyakta for some time that is what is meditation meditation ante vyakta prapancham lo theli arduto untadi meditation alu avutundi meditation ante reject the vyakta and try to get established in the avyakta the dwap discovered a value for object so be mindful of the origin of the visham what appears in the isaid don't worry leave it alone the origin of the isaid what it could be think of it alage maatlaadutunna podu aa shabdam gurinchi chinta cheyko aa shabdam ekkada uppannam avthundi what is the origin of vak pachoha vacham eno pachoha vacham సో మనసో మనహ మనస్సులో సంకల్పం పుట్టినప్పుడు వెల్ ఫ్రమ్ దిస్ మైండ్ హ్యాజ్ ఆల్ అవిదంగా ఆ విధంగా ఆ అవ్యక్తంలో మీరు నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి అలాగ ఎవడైతే దాన్ని అభ్యాసం చేస్తాడో వాడికి స్లోగా వాడి పరిధిలోకి బుద్దిగోచరం అవుతుందన్నాడే శంకర్లు అలా జీవితంలోకి అవ్యక్తం ప్రవేశిస్తుంది అవ్యక్తంతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ ఇట్ స్టాక్స్ ఫ్లోయింగ్ ఇంకా ఏదో మోడల్ కింద చెప్తున్నాను ఇప్పుడు ఏముంది నా అవ్యక్త ఇప్పుడు వీడు డ్రిల్ చేయడం మొదలెట్టాడు వాటర్ కోసం డ్రిల్ చేస్తున్నాడు వాటర్ కోసం డ్రిల్ చేస్తుంటే బండ్రా వచ్చింది పది అడుగులు వెళ్ళే ఇరవై అడుగులు వెళ్లేవాడికి బండరా ఎడ్ వచ్చింది అప్పుడు బండరా వచ్చిందని చెప్పేసి మొత్తం అంత సామాన్ అంతా సర్జెషన్ లేచక్క పోయాడు వాడికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ బండ్రాయి కింద ఉన్నాయి నీళ్ళు ఒక్క పిసర్ ఊపికి పెట్టి డ్రిల్ చేస్తే ఆ బండ్రాయి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 ఇలాగ రెండు నెల రోజులు మొత్తం సౌత్ ఇండియా యాత్ర చేసి వస్తా మంచిది వెరీ గుడ్ ఫర్ కామర్స్ అండ్ ఆల్ దాట్ కొంత సొసైటీలో కూడా ఏకత్వ భావన ఇంటిగ్రేషన్ ఇలాంటి ప్రయోజనాలు సోషల్ బెనిఫిట్ సార్దే అలాగే ఫ్యామిలీతో కొంత రిలాక్స్డ్గా ఉంటుంది ఏదో టూరిజం అని అమెరికా వాళ్ళు చేసినట్టుగా విహార స్థలాలకు వెళ్లి బదులుగా ఏదో దేవుని పేరు చెప్పి తిరుగుతూ ఉంటే అక్కడైనా అక్కడికి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలోనైనా వీడు అవ్యక్తంతో కాంటాక్ట్ పెట్టుకోగలిగితే వీడు కుట్టారు సో ఆ విధంగా ఎక్కడో పోయి ఎక్కడో పోయి ఎక్కడో పోయి అలా చేసి పోతే నీళ్లు వాడ నీళ్లు వాడాలంటే ఒకే తోట యూ హు డ్రిల్ అండ్ దట్ ఈస్ యువర్ హార్ట్ విత్ ఇన్ సో అవ్యక్తోయ మచింతోయ అవికార్యోయ్య రహస్యం ఏంటంటే ఈ వ్యక్తం ఉన్నదే ఇది ప్రతి క్షణం రోజు రోజు మారిపోతూ ఉంటుంది గంట గంటకి మారిపోతూ ఉంటుంది క్షణ క్షణానికి మారిపోతూ ఉంటుంది ఈ వ్యక్తం అవ్యక్తములో ఎప్పుడూ ఎలాంటి మార్పులు రావు అవి కావచ్చు అటు థింగ్ ఎప్పుడు ఎలా ఏ కాలమునందైనా ఏ మార్పులు రావు ఆ వ్యక్తాన్ని దట్ ఈజ్ ది గాడ్ అభ్యక్త ఇస్ ది గాడ్ సు దీ ఈ చూపు ఈ కన్ను చూస్తోందే ఎలా చూస్తోంది ఇది ఈ చూపు వెనక్కాల ఉన్న మహిమ ఏమిటి అని అలు మీరు ఇలా చూస్తుండగా ఎదుర్కొన్న ట్యూబ్లైట్ కనపడుతుంది ఆ ట్యూబ్లైట్ గురించి ఏం ఆలోచిస్తారండి వట్ ఈస్ దేర్ టు థింక్ అబౌట్ ఇట్ ఈ ట్యూబ్లైట్ ఇంత బాగా కనపడుతుంది ఈ చూపు వెనకాల ఉన్న రహస్యం ఏమిటా ఆ ట్యూబ్లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ యూ హ్ గాన్ టు ది ఆజిన్ అటచింగ్స్ ఆ మూలతత్వము ఆ వ్యక్తము దాంట్లో ఏ మార్పులు ఉండకూడదు అవికార్య అంకేతనే మనిషే మనిషి వేదాంత క్లాసుకి అటెండ్ చేయడంలో లాభం ఏమిటంటే మన జీవితం యొక్క ఒక అవగాహన వస్తుంది మన జీవితంలో నిరంతరము మారిపోతూ ఉండేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి మొబిలిటీ మొబైల్ అయితే ఈ మొబైల్ ఒకటి ఉంది మన జీవితంలో ఈ మొబైల్ కూడా ఉంది మన రెండు కలిసి జీవితం ఉంటుంది సో ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నామంటే ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇదే సర్వం అనుకున్నట్టుగా బతికేస్తున్నాం అది పెద్ద పొరపాటు ఈ మొబైల్ ఉంటుందండి ఎక్కడికి పోతుంది ఇవాళ ఉన్నది రేపు అలా మారిపోతూనే ఉంటుంది మొబైల్ ఇప్పుడు దేహం మారిపోయింది సో ఇలా మారిపోతూనే ఉంటుంది దాన్ని మీరు ఏం ఆపగలరు కొంతమంది ఏం చేస్తామంటే ఈ స్కిన్ ఉంటుంది చూడండి ఈ స్కిన్ మారకూడదు అని దాన్ని ఒక వ్రతంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఎక్కడ వర్క్అవుట్ అవుతుంది అది వర్క్అవుట్ అవుతుంది స్కిన్ మారిపోతూ సో అలాగే దేహం మారిపోతూ ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇది ఏదో ఇప్పుడు కొంత ఓపుకున్న మాట వాస్తాం ఈ ఓపుకి ఇలా ఉండదు పదేళ్ల క్రితం ఎలా ఉండే వాళ్ళని ఒకసారి చూసుకుంటే పదివేల కొండలు పిండి చేసేంత ఓపు ఉండేది పదేళ్ల ఇప్పుడే ఉండదు ఓపిక ఇప్పుడే ఓపిక లేదు తగ్గిపోతా అలాగే ఉంటుంది తర్వాత మనస్సు అదే అంతే దానికి ఓ స్థిరం ఉండదు ఒకప్పుడు మంచిది అనిపించింది ఇప్పుడు విసిగిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎంతో నేను ప్రేమించిన ఇప్పుడు చూస్తే మొత్త అవతల వారే ఉంది ఉత్సాహం లేదు కొత్త కొత్త వింతలు కొత్త వింత పాత అన్న మనస్సు అలా మారిపోతూ ఉంటుంది మొబైల్ బుద్ధి మారిపోతూ ఉంటుంది చిన్నప్పుడు పిల్లవాడికి ఇవి కూడా రావు నా చిన్నప్పుడు నాకు లెక్కలు కూడా తెలిసి ఇవ్వు లెక్కలు నేను ఎరగను సో మా నాయనగారు సంస్కృతం చదువుకోవాలంటే ఈ శబ్దాలు మనకు ఎక్కడొస్తాయి అని ఏదో కొన్ని శబ్దాలు వదిలించి ఆ సర్వనామ శబ్దాల దగ్గర వచ్చేటికి విసిగెత్తి ఇంక సర్వనామ శబ్దాలు నా వల్ల కాదు అహం అవాయం ఐ కెనాట్ డూ ఇట్ అని వదిలిపెట్టేస్తే అలా వదిలిపెట్టే ఇక చదువుతో నీకు అదే ఏదో చదివాం అంతకు ముందు ఆ శబ్దాలు ఏం తెలిసి ఇవ్వవు ఆ తర్వాత తెలిసే మళ్ళీ మర్చిపోతాం ఇదే గుర్త ఏమి పితృనా పితృణమ్మ దీర్ఘం ఉంటుందో అవసరం ఉంటుందా అంటే ఈ శబ్దం నీరు తీసి చూడాలి ఈ శబ్దం కూడా తప్పకుండా వస్తాం కాదు పాని ఏం చెప్పాడో చూడాలి పానీని ఆయన దీర్ఘం ఉందన్నాడా లేదన్నాడా అని ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది సో మరుపొచ్చేస్తూ ఉంటుంది బుద్ధి నిరంతరం మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు పాదరసంలో ఉండేది బుద్ధి ఇప్పుడు మొక్కపోతూ ఉంటుంది ఇట్ గెట్స్ బ్లంట్ ఏది స్థిరంగా ఉండదు స్మృతి అంతే మరిచిపోతూ ఉంటుంది ఇవన్నీ మొబ్బాయి బట్ దర్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇమ్మొట్ గెట్ హోల్డ్ అయిట్ అట్లీస్ట్ టేక్సెన్స్ అఫెయిట్ అలాంటి ఉందని తెలుసుకో దాన్ని అన్వేషించే ప్రయత్నం చేయి హృదయ లోపల చూడు ఎంత చూస్తారండి జగత్తుని ఎంతసేపు చూస్తారు జగత్ని ఎంతసేపు చూసినా అదే జగత్తుగా ఈ దేహాన్ని ఎంత చూస్తాం మనస్సుని ఎందు అదే మనస్సు అదే వికారాలు అవికార్య ఏ వికారములు లేనటువంటి ఆ ఆత్మ చైతన్యం దాన్ని ఇంకేం వర్ణిస్తాం అక్కడికి నేను ఏం వర్ణిస్తామని అంటానే నాకున్న ఓపికంతా పెట్టి వర్ణించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను కుదిలే ఉంటాలాగా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 The fact that it is known, is enough to bind. I am done with the known. Anakala kata vayan samanyana shayana. Indriyalu ye manashu, inka evo teluskavali, inka evo teluskavali. Inka evo chodali, inka evo chodali. Endi chodstam. Ruchulu choosu choosu inna, inka evo ruchulu choosu inna. Kandita utte bombalo choosu inna, inka evo bombalo choosu inna. Cevito uti vini vini unna, inka evo venar. Evidu venali, endi chodstam. So, enough is enough. i am done with the known known mundu prayatnam cheyadam ettandi kallu meeru nidra lesthe no naala pravahisthone untundi danakosam prayatnam cheyadan chestaru prayatnam anto chesthe unknown mundu prayatnam cheyali unknown is your true nature unknown unnavante artham adi ledani kadu adi pondalem ani kadu unknown ante unattainable ani kaadu artham unknown therefore unattainable no it is unknown anna ante artham entante నువ్వు ఇంద్రియాలతో కళ్ళప్పటి నుంచి చూస్తే కనపడి ఇది కాదయా మనస్సుతో దాన్ని బేరీజ్ వేయటం కుదరదు నీ స్వరూపము అని అభిప్రాయం అంతేగాని అనటైనబుల్ కాదు అన్టైనబుల్ అయితే పాఠం ఎందుకండి ఇట్ ఈజ్ ఇన్ డీడ్ అటైనబుల్ అండ్ హియర్ ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ దట్ యూ కెన్ అటైన్ ఇట్ ఈస్ సుప్రీంలీ అటైనబుల్ ఇట్ ఈస్ పేటెంట్లీ అటైనబుల్ ఇట్ ఈజ్ విత్ యూ ఇట్ ఈజ్ యూ ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని ఆ అవ్యక్త ఆత్మ చైతన్యాన్ని దాన్ని ఒక దైవంగా ఆరాధించటం అదే గురువు అంటే దట్ ఈస్ ది గురు ఆత్మ ఇస్ ది సద్గురు అంటుంది దట్ ఈస్ దిక్ గురు మనం ఏం చేస్తూ ఉంటామంటే గురువు అని చెప్పి ఒక వ్యక్తిని ఒక ఒక పర్సన్ ని ఆరాధిస్తాం ఒక పర్సన్ ఆరాధించటం దేనిక దర్శన్నను ఆరాధించటం దేనిక ఏముంది ఆ దర్శన్ చేయొచ్చు ఏదో మన దగ్గర ఉండగా దర్శనకి ఇవ్వచ్చు దట్ ఈస్ వండర్ఫుల్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 సద్గురువు సత్సంగం సత్తుతో సంగం ఎక్కడ ఉండండి దట్ ఈజ్ అన్మానిఫెస్టో అవ్యక్తం అవి కార్యోయముచ్యతే ఎవరు చెప్తున్నారు ఎలాగంటే శాస్త్రం చెప్తుంది ఉపనిషత్తులు చెప్తున్నారు ఆ అవ్యక్తంలో మార్పులు ఏముండవు దాన్ని తస్మాత్ ఏవం విదిత్వ అవ్యక్తాన్ని కొద్దో గొప్ప తెలుసుకునే పద్ధతిలో తెలుసుకునే నానుశోచితం ఏనం విదిత్వ ఏనం ఈ మారిపోయేటువంటి దీని జగత్తుని గురించి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 అవ్యక్ వ్యజ్యక్ అవ్యక్తం కాదు వినబడి ఇన్ టు డొమైన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ సెన్స ఆర్గన్స్ అండ్ ఆల్సో మైండ్ సర్వరణ కాబట్టి వీటికి వేటికి అందేది కాదు అందదు అందుకోసమని దాన్ని అవ్యక్తం అన్నాం అంతేగాని అవ్యక్తం అన్నాం కదా అని అన్ అటైన్డ్ అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఇట్ ఈజ్ సుప్రీంలీ అటైనబుల్ ఇట్ యాక్సెస్ ఇట్ యాక్సెస్ అంటే ఈ మోడర్న్ పరిభాష యూ కెన్ యాక్సెస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఈజ్ ఇట్ యాక్సెసిబుల్ ఆర్ నాట్ ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ బట్ మరి మా కంప్యూటర్ లో రావట్లేదు అంటే మీ కంప్యూటర్ ను కొంచెం రియాలైజ్ చేయాల్సి ఉంటుంది దానికి ఏదో ఒక టెలిఫోన్ ఒకటి కనెక్ట్ చేయాలి కొంచెం వర్క్ చేసే మోడల్ ఒకటి పెట్టాలి కొన్ని మోడల్స్ ఉంటాయి దానికి ఓ పెన్ కమాండ్ ఇచ్చారు అనుకోండి పావు గంట తర్వాత ఓపెన్ చేస్తుంది ఈ పావు గంటల్లో ఈజీగా చాలా కనెక్షన్ పోతుంది అది తొందరగా తొందరగా ఓపెన్ చేస్తుంటే కనెక్షన్ మెయింటైన్ అవుతుంది అది కచ్చిన కమాండ్కి ప్రతిదానికి ఓ పెన్ నాన్నగా పది నిమిషాలు అలా ఉండకూడదు సరే చేసుకుంటే యూన్ యాక్సెస్ ఇట్ ఇంకా లేదనుకోలేదు ఇంప్రూవ్ అవాలి యూ కెన్ యాక్సెస్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ నేను ఇదంతా స్వానుభవమే చెప్తున్నా నేను నేను ఒక ఒకటి పెట్టా పెడితే అది ఎప్పటికీ అది వర్కౌట్ కాదు సో ఇంక విసిగెత్తి మానేస్తాం లేదా దాన్ని ఇంప్రూవ్ ఏదో కేబుల్ వచ్చింది ఈ మధ్యన ఏదో అన్నారు పెడితే అది ఇంప్రూవ్ అవుతుంది అలా ఇంప్రూవ్ చేస్తే యాక్సెస్ చేయొచ్చు సో అదే విధంగా So you have to develop a proper model, that is meditation, jhyanam, aankara jhyanam, alaage edo konni values develop chetam, vairajya un dali, so illa nti vanne koda manchi proper model bhe tu kunde, you can access it. Adhe vithanda atma svarupa anni, you can access it now and here. Nedra lak vende kundu access chesi konnta sepu jhyanam chesi nedra pavatsa. నిద్ర నుంచి రాగానే అక్సెస్ చేసి కొంతసేపు ప్రాతస్మరామి శంకరుల స్తోత్రం అత్యద్భుతంగా ఉంది రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం ఏమిటి స్మరిస్తున్నారు పొద్దున్నే ఏం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 ఆ విధంగా నిష్కలమహం నచే భూత సంఘ ఈ పంచభూతాలు కాదు నేను అని ఆ విధంగా ప్రా పొద్దున్ను లేవగానే స్మరించాననుకోండి ఇంతకు మించినటువంటి భగవద్ధ్యానం ఇంకేముండదు ఇంతకు మించిన యజ్ఞం ఇంకొక ఉండదు భగవంతుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే ఆత్మ కంటే భిన్నంగా భగవంతుడు ఉన్నాడని ఎవడైనా మీకు చెప్పేటంటే వాడికి భగవంతుడి గురించి తెలియదనర్థం నా జానాతి అన్యో సామన్యోహమ స్మీతి నవేదా నహి హై తథా పశు ఇదన్నా కూర్గా ఈడదన్నా మస సో కనుక ఆ విధంగా ఆ వ్యక్తము ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ మచ్ యాక్సెసిబుల్ అవ్యక్తం అన్నాం కదా అని ఇన్ఆక్సెసిబుల్ అని అర్థం కాదు ఇంకా ఇంద్రియాలతోటి దాన్ని పట్టుకోవడం కుదరదు అత ఏవా అచించోయం ఇది అవ్యక్తం కనుకనే అచింత్యము హేతుహేతుమద్భావం ముందు అలా ఉంది కనుకనే దాని తర్వాత విశేషం అలా వచ్చింది వస్తుంతా విషయత్వమాపద్యతే చింత అంటే ఆలోచించటం ఏదైతే కంటికి కనబడుతూ ఉంటుందో పదార్థము వస్తువు అంటే పదార్థం ఏ పదార్థమైతే కంటికి కనబడుతూ ఉంటుందో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 పది రూపాయలు ఉంటే కోఖ కులం కొనుక్కు తాగొచ్చు అని హీ నోస్ దాట్ బట్ పది నిమిషాల టైం ఉంటే ఆ పది నిమిషాలని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేయచ్చు అనేక రకాలుగా సద్వినియోగం ఈ డెదలు నో వాన్ షాప్ పక్కన నిలబడి వాడితో ఒక లేకపోతే దెబ్బగా వస్తాడు లేకపోతే పిక్నిక్ వెళ్ళి వస్తాడు ఏదో చేస్తూ ఉంటారు ఆల్ కైండ్స్ ఆఫ్ సింగి థింగ్స్ హీ టైం మెలుగుతలే సో పీపుల్ ఇంద్రియగోచరమైనటువంటి వస్తువుల్లో బా మునిగి తేలియాడుతూ ఉంటారు వాటి గురించే ధ్యానం చేస్తూ గురించే చింత చేస్తూ ఇది అయంతు అయంతు ఆత్మా అనింద్రియ గోచరత్వాత్ అచింత్య ఈ ఆత్మస్వరూపము ఇంద్రియగోచరంగా ఇంద్రియాల వెనకాల ఉండే శక్తి అదంటూ అంటే ఇంకా అదేమింద్రియ గోచరం ఇంద్రియాల వెనక్కాలు ఫ్యాన్ గంటకి కనపడుతుంది కానీ ఫ్యాన్ వెనకాలనే ఎలక్ట్రిసిటీ కంటికే కనబడుతుంది సో కన్ను ఎదురుకుండా ఉన్నదేదో కన్ను చూడగలదు కానీ కన్ను వెనక్కాల ఉండే ఆత్మ చైతన్యాన్ని కన్నేం చూస్తుంది కాబట్టి అది ఇంద్రియ గోచరము కాదు కనుక ఏది ఇంద్రియ కాదో అది మనస్సుకి కూడా గోచరము కాదు మనస్సు పూర్ మైండ్ వాట్ ఇట్ కెన్ డూ ఇఫ్ ఇఫ్ ది ఐస్ షో దెన్ మైండ్ విల్ థింక్ అబౌట్ ఇట్ చెవును శబ్దజ్ఞానంగా అందజేస్తే ఒక పదార్థాన్ని గురించిన సమాచారం మా ఇండ్కి అంతంకెట్ ఇంద్రియగోచరము కానీ ఆ చైతన్యాన్ని గురించి మనస్సేం చేస్తుంది మనస్ ఆల్సో ఇట్ ఫెయిల్స్ అనింద్రియగోచరత్ అచింత్య అవికార్యోయం దనాదినా వికారి తయమాత్మా వికారములు అనేక రకాలుగా ఉంటాయి పదార్థాల్లో మార్పులు వస్తూ ఉంటాయి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మార్పులు వస్తాయి ఉదాహరణకి క్షీరం ఉందనుకోండి పాలు పాలు మార్పు మారిపోతుంది దాన్ని మీరు అది మారడం లావు ఆ మారి మీరు కొంత కంట్రోల్ చేసుకుంటే మీకు ఉపయోగించింది అదర్వైజ్ వేస్ట్ అవుతుంది అంతే మారిపోవడం లవు గాయమే ది పెరుగు అవుతుంది ఆపంచనము అంటే వెన్న అవుతుంది సో ఇలాంటివివో అవుతుంది ఆపంచనం ఏమంటే చీజ్ అంటే ఏంటంటే వాట్ ఈజ్ చీజ్ జస్ట్ ఐ వంతున్నావు వెన్నేనా పాలు విరకొట్టి చీజ్ చేస్తారా వాళ్ళు వెరక్కు ఆస్వాదించదని నేను ఎదుగుదా యుఎస్ లో వాళ్ళందరూ చీజ్ మీదే బతుకుతారు అన్నట్టుగా చాలా అధికంగా చీజ్ను యూజ్ చేస్తారు ఫిలడెల్ఫియా చీజ్ అని హై క్వాలిటీ చీజ్ నాకు ఎవరో ఇచ్చారు ఫిలడెల్ఫియా చీజ్ ఇండియా పట్టికెళ్ళండి అని చీజ్ ఈజ్ వన్ థింగ్ ఐ ఓంట్ టచ్ నాకు దాని మీద రుచి ఉండదు నేను ఐ డోంట్ లైక్ ఇట్ నా స్పాంజిలా ఉంటుంది ఆ టేస్ట్ ఫర్ మీ డంట్ వర్క్ పనీర్ పీపుల్ లవ్ బట్ నాట్ హై నాట్ ఫర్ మే సో దానికి ఆటంచనము అని వెనక్కొట్టి చేసి దానికి ఆటంచనము సో ఇలాంటివే ఇంకా వికారాలు వెన్న నెయ్యి ఇలాంటివి అనేక వికారాలు పదార్థాలలో వికారాలు వస్తాయి ఆది శబ్దం ఒకటి ఉంది మనస్సులో వికారాలు వస్తాయి మనస్సులో వికారాలు మనకు అనుభవమేగా మనస్సు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 అనంత్ మేడ్ పాసిబుల్ బికాస్ పార్ట్స్ ఆర్ దీని మీరు విరక్కొట్టగలరా వెరక్కు ఎందుకంటే దాంట్లో నీళ్లు సాలిడ్ పదార్థం అనే అవయవ విభాగం లేదు కాబట్టి ఇంక దాన్నేం విరక్కొడతాను పాలను విరక్కొట్టచ్చు సో ఆత్మ నిరవయవము ఉంటుంది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉందే అహమస్మి అనే బీయింగ్ దాంట్లో విభాగాలు ఉండవు కాబట్టి విభాగాలు ఎప్పుడైతే లేవో ఇంక వికారములు రావు అదే అంటున్నారు కించిత్ విక్రియాత్మకం దృష్టం జనరల్ రూల్స్ శంకరులు ఇటువంటి జనరల్ లాస్ వీటిని వేదాంతిక్ లాస్ అంటారు స్పిరిచువల్ లాస్ అంటారు వేదాంతిక్ లాస్ యూనివర్సల్ వీటికి ఎక్సెప్షన్స్ ఉండవు అది ఎలాగంటే ఏదైనా సరే ఒకటి నిరవయవమైతే అవయవములు లేనిదైతే దాంట్లో వికారములు సంభవము కాదు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి ఆకాశం ఆకాశం ఉందా అవములు లేవు అది వికారాలు పొందరు దానికి ఏ వికారం ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్ లైట్ ఈ లైట్ ఉందే దాంట్లో ఏ వికారాలు ఉండవు ఇట్ ఇల్యూమినేట్స్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్ అలాగే ఆత్మ ప్రకాశం కూడా ఆత్మ చైతన్యం కూడా అతిది बैठ नीचे दाँ विकार कुदर अविक्रीय तनंत विकार अविकार्य दीर अभी निश्चल कूटस्थम स्थानू దేవుడికి శివుడికి స్థాను అని పేరు ఎందుకంటే ఆత్మ రూపంగా చిదానందరూప శివోహం శివోహం ఏ వికారంలో ఉండవు అనుకున్నా ఆయనకి స్థాను అని పేరు ఈ శ్లోకం కంప్లీట్ చేసి తర్వాత శ్లోకానికి మార్థన